రికార్డ్ చేస్తాను రికార్డ్ చేస్తా సార్ రికార్డింగ్ పార్టిసిపేషన్షయం సార్ పరిశుద్ధి ప్రార్థన తీసుకున్నాను పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ నమ్మకం జరిగిన మా ప్రియా పనులకు ఎంతో వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు ప్రభా అడిచిన కాలం అక్కడి పార్చి కాపాడి సజీవ లెక్కలు మమ్మల్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వంద నాలుగు ప్రభావ ప్రభావం ఎంతో సజీవ లెక్కల నుంచి ప్రభావం స్థితించే బాక్యాలను మంచి ఎంతో వంద నాలుగు ప్రభా తండ్రి ఉదయ చేతి ప్రభాన్ని ప్రభావిని సన్నీలో పొందే ప్రభానికి అయ్యా కూర్చుంటా ప్రభా మా మధ్యని మీరుండ్రి ఎందుకని ఎక్కడ ముక్ ఎక్కడ ఇద్దరు ముకున్న రామా ఉంటారు వాళ్ళ వాగ్దానం చేశారు తండ్రి మా మధ్యలో మీరు ఉండండి వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి ఇష్టం చేస్తున్న ప్రతి మీరు వినండి తండ్రి వాటి సమాధానాలు మీరు అనుగ్రహించండి ప్రభా అంగా ప్రభా అవరి కాలంలో ఉండగా ప్రభా అ దారి తగ్గిపోకుండా యాన్ని మార్గంలో అయా మేము ఉండడానికి అయా గురి వద్దకు పరిగెత్తడానికి అటువంటి సహవాసంలో గురించి అయ్యా మమ్మల్ని ఇంకను ప్రభాషం సరిచేయమని మా జీవితాలు సరిచేయమని వాటిని ద్వారా మీరు మాట్లాడమని ప్రతి ప్రార్థన అంశంలో ఈ ప్రార్థన అయిపోయినంత వరకు ప్రభావం మీరు మాతో ఉండి అయ్యా మీరే మిమ్ము పొందమని నా ఊళ్ళు అడిగి వేడుక ప్రార్థిస్తున్న ప్రార్థన వినే పుడా ప్రార్థన మాకు మయా ప్రార్థన విడి పుడా ప్రార్థన మాకు మయా శ్రేష్టమైనా భావోర్జీ శిష్య బృందీ పితివీ वृन्ता मही न बहु मूर्छि शिष्य ब्रन्दन मुकुतिति वे मुरदनिं पलतिचदन प्रियमुदप प्रबलेसि प्रार्दन निर्पुमया परमुदनिं प्रनतिचद प्रियमुदप प्रबयस प्रार्दन निर्पुमया प्रार्दन विनैदि పావనుడా మాకు పవనడా పరమదేవుడావ తెలిసి కరములెత్తి జోర్చి పరమదేవుడావసి కరములెత్తి మోర్చి మోర్చివన్ si sarin kad paade dina sankari prarthana neetu maya shiram vanchit sarin kad ve dina sankari prarthana neetu maya prarthana vinedi kanudan ratna ma ko neetu maya dina dina దినో చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినములో చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడ వైయు ఒంటిగా కొండలు చేసిన ప్రార్థన నేర్పు దీనుడ వయ్యు ఒంటిగా కొండను si sinda pradhan nirpumaya pradhan vinedi pavanada pradhan ma ko nirpumaya pradhan vinedi pavanada pradhan ma ko nirpumaya sre ko jeev se lee chitakave శత్రు మో కను శ్రమను వేసు చేతు బాతనా శాంతముతో శరణం వేడిన యశ్షు మే ప్రార్థన నిర్భమయా శాంతముతో శరణం వేడిన శత్రమే ప్రార్థన నిర్మయా ప్రార్థన వినడి పార్థనయా ప్రార్థన వినడి పవనుడ ప్రార్థన మాకు నేర్పు అది ఏసే గురించి చెప్తా వచ్చింది కదా అంతకు ముందే నువ్వు చెప్తా సరే ఓకే ఓకే నేను ఏం చేస్తానంటే వీటి రేపటి నుంచి కంటిన్యూ గా ఒక మూడు నాలుగు రోజులు మనమేదో కథలు చెప్పుకున్నట్టు ఉండవు కదా ఇది అందులోని ఆత్మీయ సత్యాలన్నీ మనం ఎట్లా మన జీవితంలో అమలు పరుచుతుంటే యువజు మనకు కూడా ఉన్నత స్థితి వస్తుంది ఆత్మీయ స్థితిలో ప్రకృతి సహజంగా అది ఎట్లా పొందుకోవాలనేది నేను నేర్పుతాను అట్లా చెప్తాను దర్శనాలు ఎట్లా అర్థం చేసుకోవాలా మనం కూడా వచ్చిన కళలు దర్శనాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలా వాటిని ఎట్లా అమలు పరుచుకోవాలా ఎందుకంటే దేవుడు ఇచ్చిన కళని మనం ఆవరపల్చుకోవాలా అమలు పరచుకోకపోతే వృద్ధాప్యం వచ్చినాకూడా అమలు కాదు అన్నట్టు ఎట్లా అమలు పరుచుకున్న విషయాలు నేను చెప్తాను అన్నట్టు రేపటి చేద్దాం బ్రదర్ చేసా మమ్మల్ని సజీవతలు నిలబెట్టుకున్నారైన శివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ప్రభావలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు దాని బట్టి మీకు వన్నా ప్రభావ కృతజ్ఞతలా తీర్చుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజిస్తూ మహాశ్వరం నీకే కలుగుతున్న కాహాలి అనయంలో ప్రభావ నేను శృతించలాగన మీ వాక్యం ధ్యానించలాగన మీకు సన్నిధిలో మీ ప్రార్థనలు కలిపలాగిన ప్రభావ అవకాశాన్ని మాకు అనుగరించిన దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలు నిలబెట్టుకున్నారు మీకు అర్పించడం ప్రభావ నీకు స్వరమైన ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగరించడానికి వర్ణాలు ప్రభావ మీ వాక్యం ధ్యానించబోతున్న ప్రభావ నూతనమైన అభిషేకం కనుగరించిన ప్రభావ వాక్యం నేను సత్యం మీ గ్రహించలాగల మా ఆత్మీయ నేతలు పని ప్రభా మీరే మాత్రం మాట్లాడండి నైనా ఇస్తుప్రభ మీ వాక్యం కేంద్రీకరించుకున్నా ప్రభావం సాధిస్తుంది ఫిబ్ర రాసిన పత్రిక లోని ఒక వాక్యం మనం చూస్తున్నాము పదో అధ్యాయము పదవధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో ఇక్కడ పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఎబ్రిలు ఎబ్రి సంఘం అంటే పాత నిబంధన కాలంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులకు పిలువబడిన వాళ్ళు వాళ్ళు ప్రభులో మార్పు ఆ యొక్క జీవితం నుంచి వాళ్ళు విడుదల పొంది ప్రభు స్వీకరించిన వాళ్ళు పాత నిబంధన కాలంలో ఉన్న దేవుల బిడలు ఎబ్రిలు సంఘంకి పౌలు ఒక పత్రిక రాస్తున్నాడు అటు వాళ్ళంతా దేవుని నమ్ముకున్న బిడలే అయితే ఈ యొక్క ఎబుల్ రక్షణ పత్రిక ఒక గల్త్ రాసిన పత్రిక రోమి రక్షణ పత్రిక అనేది చాలా చాలా కష్టతరంగా ఉంటది ఎందుకంటే పాత నిబంధన కల జీవితంలో నుంచి కొత్త నిబంధనలకు ఏరీతిగా అడుగు పెట్టాలా విశ్వాసం మూలంగానే కొత్త నిబంధనలకు మనం విశ్వాసం ద్వారానే మన నీతి తీర్చబడతాము అనేది అక్కడ మూడు పత్రికలు అది ఒక మా దముఖ వాక్యంలాగా అది చూపిస్తా ఉంటది అన్నా కలపాలన్నా ఆ వాక్యం అవుతుందా అవుతుందన్నపురాయి అయితే పౌలు ఒక విషయాలు ఇక పత్రిక వాళ్ళకి రాస్తున్నాడు హెబీల సంఘానికి చూడండి అందుకే పాత నిమ కాలంలో భక్తులు ఏ రీతిలో వాళ్ళు జీవించినారు పూర్వ దినంలో వాళ్ళు ఏ రీతిలో ప్రభు కొరకు రోషంగా జీవించినారు ఎంత శ్రమల కాలంలో కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకున్నారు ప్రభులు ఎట్లా వాళ్ళు జీవించినారు సన్నిహితంగా అనే విషయాలు ఇక హెబ్రిల్స్ హెబ్రియాసిన్ పత్రిక మొత్తం చూస్తూ ఉంటాడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు ఏ రీతిగా మనకు ముందుగా ఆయన ఎట్లా ఒక స్థలంలో అడుగు కాబట్టి మార్గం చూపించిండో ఆ రీతిగా ఆయన మరణం ద్వారా అనే విషయాలు చాలా విషయాలు ఉంటాయి హెబ్రిరాశిని పత్రికలో అయితే ఇక్కడ ఒక వాక్యం చూస్తున్నాము చూడండి కాబట్టి మన రక్షణ పొందిన మనం అంతా వెలిగింపుబడిన వాళ్ళం ఆయన వెలుగును పొందుకునే వాళ్ళం మనం అంతా ఎవరైతే ఏసుక్రీస్తు నామునో ఆయన నామలో రక్షణ పొందినరో ఆయన ఆయనే దేవుడిని ఒప్పుకొని వాళ్ళ జీవితంలోకి త్యాగం చేసుకొని ఆయన మన పాపముల కొడుకు చనిపోయిండు అని ఎవరైతే ఆయన నిండు నలుస్తూ రక్షకుడిగా స్వీకరిస్తారో వాళ్ళంతా వెలిగింపబడిన వాళ్ళు కాబట్టి వెలిగింపబడిన వాళ్ళు ఎట్లా జీవించాలా అనే విషయము ఏ రీతిగా అక్కడ శ్రమల కాలంలో మన విశ్వాసాన్ని ఏరీతిగా కాపాడుకోవాలా ప్రభు కొరకు మనం ఏరీతిగా జీవించాలా మన నిరీక్షణ మనం ఎట్లా నిశ్చయం చేసుకోవాలా మన ఆసక్తిని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలా ఇవన్నీ ఈ శ్రమల కాలంలో మనకి ఇవన్నీ ఎంతో అవసరం కాబట్టి మన విశ్వాసము ప్రభు పట్ల మనం పొందుకున్న రక్షణను మనం కాపాడుకోవాలా కాబట్టి కాపాడుకోవాలా తర్వాత అనేకుడికి దాన్ని చూపించాలా రక్షణ మార్గం అనేది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు హలనీయ అయితే పౌన్ ఒక విషయం ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు చూడండి ఎందుకంటే ఈ యొక్క పదో అధ్యాయం అంతా ఒకసారి సత్యం తెలుసుకొని దేవుని యొక్క ఆ రక్షణ పొందుకొని వాళ్ళు బుద్ధి పూర్వకంగా పాపం చేస్తే ఏం జరుగుతుందంటే రక్షణ పొంది కూడా నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ సంఘము రక్షణ పొందుకొని నిర్లక్ష్యంగా జీవిస్తే మళ్ళా దేవుణ్ణి మళ్ళీ అవమాన ఆయన ప్రాథమిక ఆయన చూడ రాస్తుంది అక్కడ ఇట్లుండగా ఇరవై తొమ్మిది వచ్చే దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరుచుల పటకు సాధారణమైన నిబందన రక్తం అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండలకు పాత్ర ఎంచబడినని మీకు తోచును అంటే ఈ వాక్యాన్ని ఎందుకు ప్రభు మనకు జ్ఞాపం చేస్తున్నప్పుడు ఈక చివరి కాలంలో దేవుని బిడలు ఎట్లా జీవిస్తున్న ఆ కాలంలో వాళ్ళు జీవించిన రట్లా పాత నిబంధన కాలంలో ఆ అపూసుల కాలంలో మనం చూసినప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి రక్షణ పొంది కూడా వాపస్ మళ్ళా ఈ లోకాదీతమైన జీవించడం ఈ లోకాదీతమైన ఆచారాలు పాటించడం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు ఆ రీతిగా కాబట్టి తిరిగి ఆయన తిరిగి ఆయన సినిమా వేస్తున్నారు అంటే ఎంత ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారు దేవుని బిడలు అనే విషయం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఇక్కడ కాబట్టి మనం అంతా ఎప్పుడైతే మనం ప్రభువు నమ్ముకున్నామో మనం అంతా రక్షణ పొందిన వాళ్ళం ఆయన వెలుగును మనం ధరించుకున్న వాళ్ళం ఆయన కృపలో మనం జీవించే వాళ్ళ కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మనం జీవించాలా మన విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలా ఎందుకంటే ఈ చిక చివరి దినాల్లో ఎంతో మంది ఎంతో భయంకరమైన కాలం ఉంటుండగా ఎంతో మంది శోధంలోని సమస్యల్లోనూ వాళ్ళు చిక్కబడుతూ ఉంటారు కాబట్టి ఆ చిక్కబడిన టైంలో ఏ రీతిగా నువ్వు విశ్వాసాన్ని కొనసాగించుకోవాలా కాబట్టి శ్రమ ఈ లోకంలో ఖచ్చితంగా మనకు శ్రమ వస్తుంది ప్రభు చెప్పిండే లోకంలో మీకు శ్రమ కలుగును అనను నేను లోకాన్ని జయించున్నాన కాబట్టి ఇవన్నీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటది అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బైబుల్ అదిత్యం మొదటిని చెప్తుంది కాబట్టి ఎవరు కూడా శ్రమను పొందుకున్నా ఆయన రుచిదిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు శ్రమ అందించిన వాళ్ళే ప్రవక్తలు గాని అపూస్తులు గాని ఈ కాలంలో దేవుని బిడలు గాని కాబట్టి ఆ శ్రమల కాలంలో నువ్వు ఎట్లా జీవించాలా ప్రభు కొరకు ఎందుకంటే నువ్వు జీవించాలా నీకు దేవుడు ఒక పనిని మనకు అప్పజెప్పిడు మన ప్రభు కాబట్టి అది ఎట్లా కొనసాగించుకోవాలా అనేది మనుషులను హెచ్చరించాలంట ఇవన్నీ వాక్యాలు ఇవన్నీ ఎందుకంటే ఈరోజు ఈ చివరి కాలంలో సంఘాల్లో ఇట్లా హెచ్చరించే హెచ్చరిస్తే ఏమైతుందంటే వాళ్ళు వాళ్ళ రారు మళ్ళా తిరిగి ఎందుకంటే వాళ్ళకి అది కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆ రీతిగా మన హృదయాలు నొచ్చుకొని మనం కఠినపరుచుకొని ఆయన వాక్యాలకు తిరుగుబాటుతానని చేసినప్పుడు ఖచ్చితంగా మనం రక్షణ పోగొట్టుకుంటాం ఎందుకంటే మీకు కలిగేదాన్ని గట్టిగా పట్టుకోవాడు పావులు కాబట్టి యేసు చెప్పిన ఒక విషయం కాబట్టి మనం ఎట్లా జీవించాలనే విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి అయితే ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై రెండో రాష్ట్ర పత్రికా పద అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన మనం అయితే మీరు వెలిగింపబడిన మీదట కాబట్టి మనం అంతా వెలిగింపబడిన మీదట అన్నప్పుడు వెలిగింపబడిన వాళ్ళమే కదా మన విధంగా మన వెలిగింపబడిన వాళ్ళమే మనం అనుకోవాల రక్షణ పొందిన మన అంతా నేను వెలిగింపబడిన వాళ్ళను నేను వెలిగింపబడిన అని మనం విశ్వాసంతో మనం చెప్తాం ఎందుకంటే ఆయన వెలిగించిన మనం కదా ఆ చీకట్లో నుంచి మనకు దేవుడు ఆయన వెలుగులోకి తీసుకొచ్చింది కదా ఆయన యాజిక సమూహం తయారు చేస్తున్నాడు ఒకప్పుడు అర్హత లేదు మనకి కానీ పశుధ జనంగా దేవుని ఇష్టరాలుగా తయారు చేస్తున్నాడు ఎన్ని పేర్లు పెట్టింది ప్రభు అంట కాబట్టి చూడండి అయితే మీరు వెలిగింపున మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోండి చూడండి శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంట శ్రమ కూడిన గొప్ప పోరాటం సహించిన చూడండి పోరాటాన్ని మనం సహించాలన్న విషయం చెప్తున్నా అంటే శ్రమలతో గుడిన పోరాటం అని చెప్తున్నాడంట కాబట్టి మన మన ఆత్మీయ జీవితం శ్రమలతో కలిగిందే కదా ఎంతో దేవుని బిడ ఎంతగా శ్రమలు అనిపించారు వాళ్ళ జీవితంలో అయినా కాని ఆ శ్రమలలో కూడా ప్రభులు వాళ్ళు కాబట్టి ఈ చివరి కాలంలో శ్రమ వచ్చినప్పుడు మనం ఆయన విడిచిపెడతామా చూడండి మనుషు కుమార్డు తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమకు అనుగుణ విశ్వాసానికి అనుగుణి మనం చూస్తాం వాక్యంలో కాస్త వాటిలో అంటే చూడండి ఈ శ్రమల కాలంలో ఒకవేళ మనం ఆయన విడిచిపెడతామా ఒకవేళ ఆయన ఈ శ్రమలలో ఎట్లా ఈ శ్రమందుకు భరించాలని చెప్పి మనం ఆచారబద్ధంగా ఆయన వాగ్దానాన్ని ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి మళ్ళా ఇది ఎంతో కష్టతరంగా ఉంది అని మనం ఒకళ్ళు విడిచిపెట్టిపోతామా అనేది మనం తీర్మానించుకోవాలి ఎందుకంటే మనం ఆయన వెలిగించింది కాబట్టి నువ్వు ఆయన వెలుగులోనే మనం ఉండాలా ఎందుకంటే ఆ వెలుగును మనం అనేకులు చూపించాలా అని వాక్యం చెప్తుంది కాబట్టి కాబట్టి పూర్వ దినములు అన్నంటే పాత నిబంధన కాలంలో పూర్వకాలం ఉన్న భక్తులు దేవులు యొక్క బిడ్డలు వాళ్ళు గొప్ప పోరాటం పోరాడిందంట గొప్ప పోరాటం అంటే వాళ్ళు ఇంత పోరాటం పోరాడంటే మరణం పోరాటం పోరాడిన వాళ్ళు కాబట్టి ఆయన చెప్పిన ఒక వాక్యాన్ని పట్టుకుని అంత శ్రమ వచ్చినా గానీ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా ప్రభు వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు జీవించి ముందుకు సాగిపోయి వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు వాళ్ళ పరుగును కడముట్టించుకున్నారు అంటే చివరి వరకు ఆయన ఆ టైం వరకు ఆయన వాళ్ళు జీవించినట్టు మనం చూస్తాం ఎందుకు ప్రభు ఈ యొక్క విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ముందు కాలంలో రాబోయే కాలంలో బహు భయంకరమైన శ్రమల కాలం ఈ రోజు ప్రతి శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కానీ ఆయన కృప ద్వారా మనం ఇంతవరకు కాపాడు కానీ మరి విశేషమైన గొప్ప శ్రమల కాలంలో మనం ఉంటున్నాం భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉండబోతున్న త్వరలో కానీ నువ్వు ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలా కాబట్టి ఎన్నో విషయాలు ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ వాక్యంలో అయితే చూడండి ఇక్కడేముంది పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి చూడండి మన పూర్వదారులు మన జ్ఞాపకం తీర్చుకోవాలంట అంటే ప్రతి దశలో మనం ఎందుకు బైబుల్ వాకి చదువుతున్నప్పుడు బైబుల్ ప్రవచనాలు ప్రవక్తల గ్రంథాలు ఎందుకు మనం ధ్యానిస్తామంటే వాళ్ళ కాలంలో ఎట్లా జీవించారు ప్రభు కొరకు కాబట్టి ఈ ఆ కాలంలో అంత అంత స్థిరమైన వాళ్ళు జీవించినప్పుడు ఈ చివరి కాలంలో మరి భయంకరమైన సమలకాల కదా బహు భ్రష్టతో బహు విస్తారంగా ఉంటుంది చివరి ఎండు టైంలో పాపం మరి భయంకరంగా ఉంటుంది మరి అన్యాయంగా స్థితిలో ఉంటుంది కానీ ఆ టైంలో ప్రభు ఈశ్వభు ఈ లోపల మనం తీసుకొచ్చిండు నీ పని నువ్వు బిగించుకోవాలా నువ్వు ఏ రీతిగా ప్రభు కొరికి జీవించాలా అనేది మనం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒక దశలో మనం కొన్ని మన సమాధానం పడిపోతూ ఉంటాం కొన్నిట్లో వాక్యాన్ని విడిచిపెట్టి అది జ్ఞాపానికి వస్తే ఆ టైం వాక్యం అయినా కానీ దాన్ని విడిచిపెట్టి మనం కాంప్రమైజ్ అవుతా ఉంటాం కానీ అట్లా కారణానికి వీలేదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చూడండి పూర్వధరం మన జ్ఞాపకాన్ని చూడండి ఎందుకంటే ఎంతగానో వాళ్ళు శ్రమ అనిపించినారు విశ్వాసం వల్ల వాళ్ళు రాజ్యాలు జయించినారు సింహ బలం అగ్ని బలాలను తలార్చిన సింహాలను తీల్చివేసినారు వాళ్ళు అంతగా శ్రమాను పెంచి వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుతున్నారు కాబట్టి అంత ప్రయాసంతో కూడా ఆ శివా జీవితంలో మనం పోబోతున్నాం కాబట్టి మనం ఎంత స్థిరంగా ఎంత పర్ఫెక్ట్ గా మనం తయారు మనకున్న మొదటి ఉన్న ఆసక్తిని దేవుడు తిరిగి మనకు జ్ఞాపం చేస్తున్నాడు చూడండి అందుకే మనం అలాంటి విశ్వాసమైన మనం పోవాలా అనే విషయం ఏమిటి ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ఒక మార్గం చూపించింది కదా మన ప్రభు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు కాబట్టి ఆయన మార్గం చూపించినప్పుడు ఆ మార్గం పట్టుకుని మనం ముందుకు పోవాలా ఆ మార్గంలో గుండా ఆ నీకులు మనం అనే విషయం ఇక్కడ జ్ఞాపం చేయబోతుంది చూడండి పదవ అధ్యాయంలో అదే హెబురాశి పత్రిక పదవ అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిన చూడండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చూడండి ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే మన ప్రభువు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అదే నిత్య అంటే రక్షణ మార్గం అనగా నూతనమైనది అంటే అది నూతనమైన కొత్తది నూతనమైనది జీవం గలది జీవం గలదియు ఆయన శరీరం తెర ద్వారా ఏర్పరచబడి మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం మనకు ధైర్యం కలిగి చూడండి అంటే ఆయన మరణం ద్వారా మనకి అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలంలో మనల్ని ప్రవేశిస్తకు మనకు ధైర్యం దేవుడిచ్చి అంట పాత మనం చూసినప్పుడు ఆ యాజకుడు ఒక్కడే పరిశుద్ధ స్థలంలో పోయిటోడు అతి స్థలంలో మూడు భాగాలుగా చూస్తాం మనం అక్కడ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అందులో ప్రాంగణం కాబట్టి యాజకుడు ఒక్కడే పరిశుభ్ర స్థలంలో ప్రవేశిస్తాడు బలి అర్పణ కోరుతూ కాబట్టి యాచకుడు పోతాడు కానీ ఆ కాలంలో యాజకుడు ఉండే మిగతా వాళ్ళంతా యాజకుడు ఏం చెప్తే అది వినటోళ్ళు అంటే దేవునికి విధానం అట్ల ఉండే పాతలీ వందల కాలంలో కామె కొత్త వదలకు వచ్చే వారికి అందరూ యాజకుని అందరూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాల ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకి అర్హత ప్రభు మనకి ఇచ్చిండు అంటే ఏ నుంచి దేవుడు మనం ఏ తీసుకొచ్చిండు అనేది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలేదంట ఎందుకంటే ఒక దశలో మనం మర్చిపోతూ ఉంటాం మనం ఎంత ఉన్నత స్థితిలో గానీ కానీ ఒకప్పుడు మన జీవితం ఏ ప్రభు మనం తీసుకొచ్చి మర్చిపోయి ఒక దశలో మనుషులే అహంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చూడండి ఎందుకంటే ఇది మనకు ప్రభు ఎందుకంటే ఆయన అది జ్ఞాపకం చేసుకోడు కానీ కాబట్టి మన ప్రభుత్వం మనం తెలుసుకున్న మనం ఎట్లా జీవించాలా ప్రతి క్షణం మనం ప్రేమ కలిగి మనం జీవించాలా అనే విషయము ఆయన ప్రేమను మనం వ్యక్తపరచాలా మనుషులకి చూపించాలా అనే విషయమో చెప్తున్నాడు ఆయన చెప్పిన మార్గం అది ప్రేమ మార్గం కదా అంటే ఆ మార్గంలో నడవాలంటే అంత ఈజీ కాదని కాబట్టి అది ఇరుకు మార్గం కాబట్టి ఆ ఇరుకు మార్గంలోకి అనేక నడిపించాలంటే మనుషులు నాకు ఈ మార్గమే బాగుంది నేను ఇరుకు మార్గంలో పోను కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించాలనే విధానం ఏ రీతిగా ఉన్నప్పుడు చూడండి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మనం ఆయన వాక్యములో ఆయన ఆయన ప్రేమలో మనం సంపూర్ణంగా మనం ఉన్నత స్థితిలో మనం ఎదుగుతాం అనే ప్రేమలో ఆయన రుచి మనం ఎప్పుడైతే మనం మనం విడిచిపెట్టండి ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ఎంతగా ఎదిగి ఆయనకు ఆయన ప్రేమలో ఆయన సన్నిహితంలో మనం జీవించినప్పుడు ఆయన వాక్యంలో మనం జీవించినప్పుడు ఎంత శ్రమ వచ్చినా గానీ మనం భరిస్తాం ఎంత వేధ వచ్చినా మనం భరిస్తాం ఎందుకంటే ఆ స్థితికి ఎదిగినప్పుడే ఆ శ్రమ నుంచి మనం విజయం పొందగలం వాటిని తప్పించుకో ముందుకు పోగలం కాబట్టి ఆ యొక్క విధానంలో మనం ఏం జరుగుతుంది ఆ శ్రమలోనే ఇరికిపోతాం ఖచ్చితంగా ప్రతి శ్రమకు దేవుడు మార్గం చూపిస్తాడు వాక్యం చెబుతుంది ఆ రీతిగా ఆయన శ్రమ పొందిగాని పొందినా గాని కాని శ్రమ వారికి మార్గం చూపిస్తాను వాక్యం ఎబ పత్రికలో కాబట్టి ప్రతి దానికి దేవుడు మార్గం చూపిస్తాడు కాబట్టి మన అందుకే ప్రతిక్షణం మనం ఎంత శ్రమ వచ్చినా గానీ మనం జాగ్రత్తగా మనం ప్రభు పురుకు జీవించాలా అనే విషయం చెప్తున్నాను అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడండి ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములు ప్రవేశించడానికి మనకు ధైర్యం కనుకను దేవుని ఇంటి ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు కనుకను చూడండి ఆయనే మన యాజకుడు ప్రధాన యాజకుడు అంటే మన ప్రభుయే కాబట్టి మన సాక్షికి కల్ముశమును తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరంలో గలవారమై యుండి చూడండి ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలన్నప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలా చాలా పరిశుద్ధంగా మనం జీవించాలా అనే విషయం ఇక్కడ చెప్తే ఎందుకంటే పరిశుద్ధంగా జీవించకపోతే మనం ప్రభు చూడలేము ఎందుకంటే వాక్యం చెప్తే గలవారు ధనిలు వారు దేవుని చూస్తారు అన్నప్పుడు ఏ రీతిగా ఆయన వాక్యంలో ఆయన సంపూర్ణమైన దైవత్వాన్ని చూడగలం అంటే పరిశుద్ధంగా జీవించినప్పుడే కదా ఎందుకంటే ఆయన పరిశుభ్రత ఉన్నప్పుడే మనం ఆయన కనుగొలగలం మనం ఆయన చూడగలం కాబట్టి ఎందుకంటే నిన్న చూసిన వాక్యంలో ఆయన మేఘము ఆయన వచ్చి ఆయన వచ్చినప్పుడు ఆయన రూపాంతం పొందినప్పుడు చేతురు యోహోన్ యాక ముగ్గురు పడిపోతారు వాళ్ళు అంటే చూడలేకపోతారు అన్నట్టు అంటే వాళ్ళు ఎక్కడ శరీరం ఏమో ఉన్నట్టు వాళ్ళకి చూడండి ఎందుకంటే అది ఒక విధానా అంటే ఒక సింబాలిక్ లాగా చూడండి ఎందుకంటే ఆయన ఆయన ఆయన బోష ఏలేదు కూడా ఉన్నారు కదా అక్కడ బోసా ఏలి కూడా ఉన్నారు అక్కడ అంటే వాళ్ళు ఎందుకు ఉన్నారు అక్కడ అంటే వాళ్ళు ఎందుకు పడవంటే వాళ్ళు అంతగా పర్ఫెక్ట్ గా ఉన్నారన్నట్టు కానీ ఎందుకు ఒక విధానం ఆయన రూపాంతరం పొందాలా అన్నప్పుడు చాలా లోతైన వాక్యం అది చూడండి కాబట్టి ఆ ఆ క్షణము అది చూడగానే వాళ్ళు పడిపోయినరు ప్రభు వచ్చి లేపినాక వాళ్ళు ఇవ్వలేదు అన్నట్టు అంటే చూడండి ఆయన అది ఒక విధానంగా చూపిస్తారు ప్రభు కానీ ఒకనొక దినం మనం పర్లో ఒక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే మనం ఆయన రాజ్యంలోకి మనం పోగలం పర్లోక రాజ్యం పోవాలంటే అంత ఈజీ కాదు అన్నట్టు కాబట్టి రక్షణ పొంతే సరిపోదు నువ్వు దాన్ని నిత్యం చేసుకోవాలా ప్రతి క్షణం అనేది విషయము చేసుకోవాలి కానీ చివరి కాలంలో మనుషులు బహు భయంకరంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ప్రభు మన జీవితంలో ఈ వాక్యాన్ని అవలంబించుకోవాలా మనం అనేకలు ప్రకటించాలా అనే విషయం ప్రభు చెప్తుండ్రు ఆ గొప్ప యాజకునే మనం ప్రభు గదా కాబట్టి మన సాక్షి అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనసాక్షి ఎప్పుడు దోషారోపణ చేస్తూ ఉంటుంది మన మీద మన ఏదైనా ఒక తప్పు చేస్తే ఎప్పుడు ఒక మనసాక్షి గర్దిస్తూనే ఉంటుంది కానీ దాన్ని తీర్మానించుకొని అది ఏం కాదని లైట్ తీసుకో పోతా ఉంటాం చూడండి ఎప్పుడెప్పుడైనా దేవుని వాక్యం మనం హెచ్చరించినప్పుడు మనం దాన్ని స్వీకరించాలా ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు నీకు మేలుగులుతుంది దాని నుంచి విడుదల పొందగల అవు ప్రవణాలు ఈ నాలో ఈ దోషం ఉంది ప్రవణాలు ఈ పాపం ఉంది ప్రభావాలు నాతో మాట్లాడిన హెచ్చరించిన ప్రభావం నీకు అన్నా ఈ వాక్యంతో నా జీతాన్ని సరిచేయప్రావా అని ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని స్వీకరించి తను అంగీకరిస్తామో ఎంబే దాని నుంచి మాకు విడుదల కల్పిస్తూ ఉంటాం ఎందుకంటే విని మనం గమ్ములుంటే ఏమవుతుందంటే ఆ వాక్యం మనలో పనిచేయదన్నట్టు అది స్వీకరించాలా మన్నాను వాళ్ళు ఏం చేసిండో ఏం చేసిండో జమ చేస్తున్నది అది ఇంకా కూర్చుంటే మన్నా వస్తుందా రాదన్నట్టు అంటే ప్రయాస పడాలి దానికోసం చూడండి కాబట్టి తాజా మన ఏసు ప్రభుత్వ వాక్యం మనం పొందుకున్నప్పుడే మనం పరశుతో పరచబడతా ఉంటాం కేవలం దేవుని వాక్యం ద్వారా అనే విషయం చెప్తుండ చూడండి మనసర్చి కల్ముషమ్ము ప్రోక్షింపబడిన హృదయం గలవారును మంచి హృదయం గలవారును నిర్మలమైన ఉదకం అంటే దేవుని వాక్యంతో స్నానం చేసిన చర్యలు గలవారని ఉండి విశ్వాస విషయంలో చూడండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి నిశ్చేత కలిగి యథార్థ హృదయంతో మనం ఆయన సన్నిధికి సన్నిధానకు చేరుదము యథార్థ హృదయంతో ఉండాలంట విశ్వాసంలో మనం ఏం చేయాలంట సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలంట విశ్వాస విషయంలో అంటే సంపూర్ణంగా నిశ్చయత అంటే ఏంటంటే ఇక నాకు ఏ అనుమానం లేదు అంటే ఇక పర్ఫెక్ట్ అన్నట్టు నేను ఎలాంటి అనుమానం రావడానికి తెలియదు ఆయన ఆయన మాట్లాడే ప్రతి వాక్యము నాకు ఎలాంటి డౌట్స్ లేవు సంపూర్ణమైన నిశ్చయత ఇందులో అనుమానించేది ఏం లేదు ఇది ఇది సంపూర్ణమైన సత్యం అని మనం ఎప్పుడైతే మనం ఆ స్థతులకు మనం ఎదగాలంట ఆ పేతులకు ఎదిగినప్పుడే నువ్వు నిలబడతావు వరద ఇచ్చిన గాలిచ్చినా తుఫాను ఇచ్చినా గానీ నీ ఇంటి మీద కొట్టినా గానీ అది దాని పాటు గొప్పది కాబట్టి అది పడిపోదు అది ఎందుకంటే అది అది ఏసు ప్రభు అని నీ వాక్యమైన పునాలే కట్టుకున్నావు కాబట్టి అందుకే ఈ పత్రిక మనం చూస్తాం మీరు విస్మతించు అతి పరిశుద్ధ పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని వచ్చు అతి పరిశుద్ధమైన నేను ఏసు కదా కాబట్టి ఆ యొక్క ఏసు ప్రభు అయిన పొలం పరిశుద్ధ పరచబడి పశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అనేది వాక్యం నిత్య జీవో నిత్య జీవార్థమైన మన ప్రముఖ ప్రేమలో కాచుకుడి కాబట్టి ఆయన ప్రేమ నిత్య జీవార్థమైన కంటే నిత్య జీవాలు ఇచ్చే ప్రేమ అది శాశ్వత కాలం ఉండే ప్రేమ అన్ని అన్ని పోతే గాని ప్రేమ యొక్క చివరి వైపు నిలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ కలువలసీలు చూపించిన ప్రేమ అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు అంట మన జీవిత కాలంలో ఎప్పుడు కూడా నువ్వు అది మర్చిపోవద్దు ఎందుకంటే ఆ ప్రేమనే నిన్ను ఈ రోజు ఈ స్థితికి ఆ ప్రేమనే ఈ రోజు నిన్ను స్వస్థపరిచింది కదా ఆ ప్రేమనే ఈ రోజు నిన్ను బ్రతికింపజేసింది కాబట్టి ఆయన ప్రేమను మనం మర్చిపోవద్దు కాబట్టి నిర్మూలమైన ఉదకంతో అంటే దేవుని వాక్యంతో మన ప్రత్యక్ష మనం స్నానం చేస్తూనే ఉండాలంటే మనం నానబడుతూ ఉండాలా దేవుని వాక్యంలో మనం నానబడాలా అప్పుడే మనం ఎలాంటి అపవిత ఉండొద్దు మనం సంపూర్ణంగా మనం తయారవుతూనే ఉంటాం విశ్వాసంలో కూడా మనం సంపూర్ణంగా ఎదుగుతూ ఉంటాం అప్పుడు సంపూర్ణంగా నిశ్చయత కలిగి నీకు నీకు విశ్వాసం వస్తుందని చెప్తుంది యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధి దానము చేరుదము కాబట్టి చూడండి కాబట్టి ఆయన సన్నిధికి చేరాలా కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి చేరాలా అనే విషయము ఆయన జ్ఞాపకం చేస్తాడు చూడండి ఆ యవన్ స్వార్థ ఎప్పుడూ ఒక వాక్యం మనకు జ్ఞాపనిస్తూ ఉంటుంది యవన్ శవార్త ఆరోగ్యంలో ప్రభు ఎన్నోన్నో విషయాలు అక్కడ చెప్తున్నప్పుడు శిష్యులు చాలా మంది శిష్యులు ఉంటారు అక్కడ చాలా మంది శిశువులు ఉంటే వాళ్ళు అంటారు ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని వినగలడు ఎవడు దీన్ని పాటించగలడు అన్నాడు కాబట్టి ఆయన చెప్తాడు అక్కడ మీ నేను చెప్పే మాటలు ఆత్మను జీవమై ఉన్నారు ఉన్నది అన్నాడు ఆత్మను జీవమై ఉన్నది అంటాడు అక్కడ అంటే చూడండి ఆయన చెప్పే మాటలు ఆత్మీయమైన చూడండి ఆత్మీయమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే మన శరీరంలోంచి బయటకు రావాలా అంటే నేను చూసిన వాక్యం అంటే శారీరకమైన క్రియలు మనం ఉండొద్దు కాబట్టి ఎప్పుడైతే మన శరీరంలో నుంచి ఉంటే ఓ నుంచి మనం ఎప్పుడైతే ఆత్మ వల్ల అక్కడ శరీరమే అప్పుడే మనం ఆత్మీయ స్థితిలోకి మనం ఎదుగు ఎందుకంటే ఆత్మీయమైన విధానం ఎటువంటి అంటే చాలా అర్థం చేసే చాలా కష్టతరంగా ఉంటాయి అది ఆత్మీయంగా ఉన్న ఉన్నప్పుడే మనకు అది అర్థం చేసుకోగలం ప్రభు ఆ ఏ రీతిగా అన్నప్పుడు యశ్ ప్రభు మీ సహోదరుల్ని మీ మీ నరహత్య చేయొద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు చేస్తారు మోసేతో చెప్ మోసే చెప్తారు కదా నరహత్య చేయ అంటే నరహత్య చేయటం ఆ కాలను ఏదో ఒక ఆయుధం తీసుకొచ్చామో పాతని మనకి అది చేయొద్దు కానీ క్రొత్త వచ్చినప్పుడు మనం ప్రభు ఏం చెప్పాడు నరహత్య చేసేవాడు మీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు అర్హత చేసినట్టే కానీ చంపలేదు కానీ నీలో ద్వేషం వచ్చినా కానీ నువ్వు నరహంతుకుడి అన్నట్టు చూడండి ఆ విధానం ఆత్మీయ విధానం ఎట్లా ఆ కాలం పాత కాలం అంటే శారీరకమైంది ఆత్మీయంగా మారాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అంటే చూడండి నీకు నేను హృదయంలో కొంచెం ద్వేషం ఉన్నా కానీ నువ్వు నరహంతుకుడు అన్నట్టు చూడండి ఎంత కఠినంగా అంటే అది కఠినమేం కాదు కదా అంటే చూడండి ఎంత ఎంత బాగా మన ప్రభు ఆ విషయం జ్ఞాపకం చేశాడు అంటే మోహం అన్నప్పుడు నువ్వు చూసే చాలు నువ్వు నువ్వు నువ్వు నువ్వు ఆమెందు విచారం ఇచ్చినట్టే అని చెప్తున్నా అక్కడ అంటే ఆత్మీయమైన ఎంత ఉన్నతమయంగా ఉన్నాయి అనే విషయాలు కాబట్టి అంత హై లెవెల్లో ఉంటాయి ఆత్మీయమైన విషయాలు కాబట్టి ఆ ఆత్మీయమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎట్లా ఆత్మలో మనం ట్రాన్స్ఫర్ కావాలా అంటే ఆత్మీయమైన జీవితంలోకి మన మార్పులు చెందాలా మన ఆత్మీయ జీవితంలో మార్పులు చెందాలా ఎందుకంటే మనం మార్పు చెందకపోతే మన ఆత్మీయంగా మన మార్పు చెందకపోతే ఈ యొక్క ఈ మనకు అర్థం కావు ఎందుకంటే పౌన్ చెప్తాడు కొరింది సంఘానికి ఆ ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను వివేచింపడు కాబట్టి ప్రకృతి సంబంధంగా ఉన్నప్పుడు శరీరం జీవించే వాళ్ళు ఎత్తి పరిస్థితుల్లో ఆత్మ అనే సంగతులు అంటే ఆత్మీయమైన విషయాలు వాళ్ళు గ్రహించలేరంటే వివేచించలేరంట మరి ఎట్లా వివేచించాలి కదా పౌన్ చెప్తాడు ప్రతి వ్యూహం చెప్తాడు ప్రతి ఆత్మను వివేచించమన్నాడు కాబట్టి ఇవన్నీ వివేచనంచాలా అనే విషయం చెప్తాడు ఎందుకంటే కాబట్టి ఈ రోజు వివేచన ఉండదు వివేచలో దేవుని బిడ్డలో వివేచన ఉండదు అన్నట్టు ఈ వాక్యం దేనికి సంబంధించింది ఇది దేని కొరకు చెప్పబడుతుంది కాంటాక్ట్ దేని గురించి చెప్పబడుతుంది ఈవన్ని విషయాలు ఈ ప్రవచనం ఏంది అనేది వివేచించరు అన్నట్టు వల్ల వాళ్ళు శరీరకంగా జీవిస్తూ ఉంటారు ప్రభు నమ్ముకొని కూడా ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా చూడండి ఎందుకంటే కొంత శ్రమ వచ్చినా కూడా మనం మనం భయపడిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం కాబట్టి ప్రతి శ్రమను జయించింది వాళ్ళు విశ్వాస వీరులు హెగ్లాస్ పత్రిక పదకొండు మొత్తం చూస్తే మనకి ఎక్కడ నుండి విశ్వాసం వస్తుందా వాకించబోతుంటే అంటే ఎందుకు అంతగా వాళ్ళు నిలబడినారంటే వాళ్ళు ఆ రుచి చూసింది వాళ్ళు అంటే ఒక్కసారి ప్రభుని రుచిస్తే నువ్వు ఎప్పుడు కూడా మీద మేడ మీద కత్తిపడ్డగా నువ్వు విడిచిపెట్టవన్నట్టు ఆ సత్యాన్ని కాబట్టి ఆ రుచి చూడలేదు ఏదో వాతాను చూసి వెళ్ళిపోతున్నారన్నట్టు కాబట్టి అది అది మన లోపలికి పోవాలి ఏదో చూసి బాగుందని చెప్పుకుంటే కాదు అది నువ్వు నువ్వు భుజించాలా నువ్వు ఆహారంగా నీ ఆత్మకు తీసుకున్నప్పుడే నువ్వు ఆ రుచి చూడగలవు అన్నట్టు అప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు వివేచించగలుగుతావు నువ్వు ప్రకృతి సంబంధంగా విని వెళ్ళిపోతే కాదు అన్నట్టు ప్రతి దశలో మనం ఎంతో పర్ఫెక్ట్ గా మనం జీవించాలనే విషయం ప్రభు చెప్తున్నాడు చూడండి ఎందుకు అన్నప్పుడు ఈ లాక్డౌన్ లో కదా ఇది ఎందుకు మీటింగ్ నాకైతే తెలియదు కానీ చూడండి ఎన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతుంది లాక్డౌన్ లో అంటే ఒకవేళ మామూలుగా చూస్తే లాక్డౌన్ ముందు ఒకసారి మనం చూస్తే మన సాయంత్రం ఎవరు పనుల వాళ్ళు ఎవరి సేవలో వాళ్ళు పోయిటోళ్ళు కానీ పర్టికులర్ గా ఒక స్థా ఒక ఒక ప్లేస్ తీసుకొని ఒక ప్లాట్ఫామ్ లాగా అంటే ఒక ఒక విధానం చేసుకొని మనంతా కలిసి ఎన్నిగా వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం అంటే ఎన్నెన్నో విషయాలు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇది రాకపోతే ఇవన్నీ మనం తెలుసుకునేవాళ్ళు కాదేమో చాలా విషయాలు ప్రభుత్వ వాక్యం తెలుసుకుంటున్నాం మనం కొన్ని చాలా విషయాలు ఆత్మీయమైన విషయాలు చూడండి ఎందుకంటే ఇవి తెలుసుకోవాలని ఆసక్తి మనకు కలిగినప్పుడే మనం దాన్ని అద్దెకు పరిగెత్తుకుంటూ వస్తాం ఎంత శ్రమ ఉన్నా గానీ మనం పరిగెత్తుకుంటూ వస్తాం అన్నట్టు అన్ని షేదించుకుంటూ ప్రభు తప్పకుండా మార్గం చూపిస్తాడు కదా నీకు ఆసక్తి ఉంటే కాబట్టి ఆశగాల ప్రాణమే ఆయన తృప్తిపరుస్తారు కదా ఆయన గొప్ప దేవుడు చూడండి ఎందుకంటే చూడండి ఇక్కడ ప్రభు ఒక వాగ్దానం గురించి మాట్లాడుతుంది ఇక్కడ చూడండి కాబట్టి ఇవన్నీ విధానాల్లో ఈ పూర్వదినం ఎట్లా వాళ్ళు విశ్వాసంలో వాళ్ళు కాపాడుకున్నారు ఎట్లా జయించినారు ఆయన వెలుగు వాళ్ళ వెలిగింపబడిన మీదటప్పుడు మనం అంత వెలిగింపబడిన వాళ్ళు కదా కాబట్టి ఎంత గొప్ప శ్రమ మనం అను మన మట్టి గిచ్చుకోడానికి ఎందుకంటే ఇక్కడ చెప్తాను చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక కాబట్టి చూడండి ఆయన వాగ్దానం చేసి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన సత్యవంతుడు గొప్ప దేవుడు ఆయన సృష్టి ఆకాశం భూమి కలుగుని కాకంటే కలిగింది ఆయన మాట వాక్ ద్వారా కలిగింది అంత గొప్ప దేవుడు వాగ్దానం చేసినప్పుడు మనకి ఇంకా ఏదైనా అనుమానం ఉండొద్దు అన్నట్టు నువ్వు నిశ్చలంగా దాన్ని పట్టుకోవాలంటే నీలో ఎలాంటి సందేహం ఉండొద్దు ఈ వాక్యం పట్ల చూడండి ఏముంది అక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై చూడండి మనకు ఒక నిరీక్షణ ఉంది కదా మన ప్రభు ఈ లోకాన్ని తిరిగి వస్తాడు తీసుకో ఈ లోకాన్ని తిరిగి వస్తాడు ఆయన ఆయన బిడల్ని ఎంత పెట్టుకొని తిరిగి వస్తాడు ఈ లోకానికి కాబట్టి ఈ లోకంలో మనం ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు మన ఎందుకు ఈ లోకం ఒక యాత్రికుల్లాగా మనం వచ్చినాం ఒక పని కొరకు మనం ఈ లోకంలోకి వచ్చినాం అది ముగించుకున్నాక మళ్ళా ఆయన సంధిలో మనం ఉంటాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నట్టే వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాళ్ళు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిది మనం ఏం ఒప్పుకున్నాం ఏం ఒప్పుకున్నాం అని చెప్పి ఒకసారి మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఏం ఒప్పుకున్నాం ప్రభు దగ్గర రక్షణ పొంద రక్షణ పొందక ఉన్నప్పుడు ఎట్లా మనం జీవించావు ఆయన ప్రభుని తెలుసుకున్నాక మనం ఏ ఒప్పు చూడండి రక్షణ పొందినప్పుడు మన ఒక విధానం ఏంటంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో కాబట్టి మనం ఆదివారం ఆదివారం చేర్చిపోతాము వాక్యం అంటే వస్తాం అదొక విధానం కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు విని వస్తే కాదు వాళ్ళు కూడా స్వార్త అనేది ఇంకొక విధానం అంటే ఎందుకు ఈ రెండు ఈ విధానాలు ఏంటంటే చూడండి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటించాలని చెప్పరు చాలా మంది కానీ కొన్ని ప్రాంతాల్లోని కొన్ని దశల్లోనే చెప్తారు రక్షణ పొందిన వాళ్ళంతా సువార్త ప్రకటించాలా కాబట్టి సువార్త ప్రకటించాలా అనే విషయం అక్కడ చెప్తుంది కాబట్టి మనం ఒప్పుకుంటే ప్రార్థన అంటాం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఓం ప్రభావం నేను చేయాలి ప్రభావ మీ సువార్తని ప్రకటిస్తాం ప్రభా అను అని మనం తీర్మానం చేసుకుంటా ఉంటాం ఆయన సందులో మనం ఒప్పుకుంటా ఆయన చూస్తున్నాడు ప్రతిక్షణం ఆయన చూస్తున్నాడు మన ప్రార్థన మనం ఒకసారి ప్రార్థన చేస్తే మర్చిపోతామే కానీ మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు అనే విషయం అని మర్చిపోవద్దు అన్నట్టు కాబట్టి మనం ఏదైనా మొక్కుబడి చేయమంటే పాత్ర మొక్కుబడి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి ఒక విధంగా చెప్తుంటే అది తీర్చుకోవాలన్నట్టు అది మొక్కుకోగలుంటే ఏ బాధ ఉండదు అన్నట్టు మొక్కుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలా అది తీర్చబడాలా అంటే ఆత్మీయంగా అది ఫిజికల్ కానీ స్పిరిచువల్ గా మేము అర్థం చేసుకున్నావు నువ్వు ఒప్పుకున్నది ఏంది నువ్వు ఏ రీతిగా తీర్మానించుకున్నావు ప్రభుత్వం ఏ రీతిగా నువ్వు ఒడంబరికి చేసుకోవో ఆయనతో ఏ రీతిగా నువ్వు నిబంధన చేసుకున్నావు అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే మన మన పాపముల కొరకాయ నీ లోకంలో చనిపోయిన సమాధి చేయబడిన తిరుగులు మూడు వేలు వేసిండు నీకు నిత్యం అనుకుని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిషు నేను ఏమి సంగతి మీకు ఆగ్రహించాడు అన్నింటిని ప్రకటించమన్నాడు తర్వాత మీ రక్షణ మీరు కాపాడుకోమన్నాడు ఎన్నో విషయాలు దేవుడు చెప్పిండు మీరు నిశ్చయంగా ఎలాంటి అనుమానించొద్దు నమ్మక మాత్రం ఉంచున్నాడు కాబట్టి ఇవన్నో విషయాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఆయన కృప నా కృప పర్వతంలో తొలిగిపోయినగా నా కృప నేను విచ్చిపోదు అన్నాడు ఇవన్నీ వాగ్దానం ఉండగా మనం ఏం చేస్తామంటే ఇంకా మనం ఆయన నమ్మలేని స్థితిలో ఉంటాం ఆయన మాట్లాడినప్పుడు ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా అని మనం ప్రార్థన చేస్తాము ఆయన మాట్లాడే మనం ఏం చేస్తామంటే అది విచ్చిపెట్టి వెళ్ళిపోతూనే ఉంటాం కాబట్టి మనం అట్లా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన స్వరం ఆయన జీవాన్ని మనం పొందుకున్నప్పుడే ఆయనలో మన స్థిరంగా ఉండి సైతాన్ని మీద విజయం మనం పొందగలం ఎందుకంటే మనం శత్రు బలం మీద ప్రభు మనకు అధికారం ఇచ్చింది కాబట్టి ఆ అధికారం నువ్వు కాబట్టి దాన్ని దాన్ని ఇంకా దాన్ని రిట్రీవ్ చేసుకోవాలన్నట్టు చూడండి ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకుందాం నిశ్చలంగా ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి సందేహించద్దు అన్నట్టు పట్టుకోవాలా అంటే ఇంకా ఏ డౌట్ లేదన్నట్టు పట్టుకోవాలన్న చూడండి తర్వాత ఏం జరిగినట్టు చూడండి కొందరు మానుకొని చున్నట్టుగా చూడండి కొందరు మానుకుంటున్నారంట ఈ ఈ యొక్క నిరీక్షల్ని ఈ యొక్క విధానాలు కొందరు మానుకుంటున్నారంట ఎవరు కొందరు కొందరు చూడండి ఏముంది అక్కడ కొందరు మానుకొని సమాజముగా కూడుకుంట మానక ఒకరికొకరు హెచ్చరించు ఇది కాబట్టి ఈ లాక్ డౌన్ ప్రభు మనకి ఎన్నో విషయాలు ఇచ్చింది ఒక మన జీవితం ఎట్లా ఉన్న ప్రభు హెచ్చరించుడు మళ్ళా ఆయన మార్గంలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఎందుకు మనం ఎట్లా కూడుకుంటున్నాం ఇట్లా ఎందుకు ఎందుకు గ్రూప్ లాగా కూడుకుని ప్రార్థన ఆరాధన చేస్తున్నాం కొన్ని కొన్ని వచ్చినప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటాం అంటే ఇది విధంగా అన్నట్టు కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతుడు ఏమేం మాట్లాడుతున్నాడు దేవుడు అవన్నీ ఆలకించాలంట మనం అంతా ఎందుకంటే రాబోయే కాలంలో ఇవన్నీ మనం తెలుసుకోపోతే యుద్ధాన్ని చేసేవాడు ఆ యుద్ధ విధానాలు అవన్నీ నేర్చుకోకపోతే ఎట్లా సైతం మీద విజయం పొందుతారు ఆత్మీయ జీవితం ఎట్లా విజయం పొందారు ముందుకెళ్తారు చూడండి ఏం అక్కడ ఒకరికొకడు హెచ్చరించచ్చు అంటే మనం హెచ్చరించుకోవాలన్న వాక్యం ఆ దినము సమీపించడం మీరు చూసినా మరీ మరీ ఎక్కువగా అలాగే చేయచ్చు అంటే ఆయన రాకట అంటే ఆయన రాకట బహు సమీపంగా ఉంది ఆయన దినము బహు సమీపంగా ఉంది ఆయన రాకట ఇంకా చాలా దగ్గరుంది అన్నట్టు కాబట్టి మనం అంత ఈ రీతిగా మనం ఏం చేయాలంట ఊడుకోవాలంట ప్రార్థన చేయాలా వాక్యం ధ్యానించాలా ఎన్నెన్న విషయాలు మనం నేర్చుకోవాలా కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటే అవి లేవు విధానం కూడుకున్నట్టుగా లేదు చూడండి హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా మనం చూస్తున్నాం కదా ఆయన రాకడికి ఎంతో సమీపంగా ఉందని మనం చూస్తున్నాం మన సూచనలు మనకు దేవుడిస్తున్నాడ విషయం మరీ ఎక్కువగా అలాగే చేయొచ్చు ప్రేమ చూపుటకు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరిని ఒకరిని ఒకడు పురి చూడండి ఒకరినికొకరు పురి గొల్పాలంటే ఇక్కడ ఏముందంటే ఫుడ్ నోట్స్ లో రేపవల్లనే ఉంది ఒకరినొకరు రేపవల్లనంటే వాళ్ళ ఆసక్తిని మనం రేపాలా అంటే మీకు ఎక్కడ లేని ఉద్యమం రావాలన్నట్టు అంటే ఇవన్నీ ఈరోజు క్రైస్తవ సంఘాలు చేయాలి లేవు చేస్తారు చాలా మంది కొంతమంది కానీ చాలా వరకు మొదటి నుంచి ఈ రీతిగా చేస్తే ఈరోజు చాలా మంది రక్షణ పొందేవాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప స్వరూపులుగా తయారో చర్చల నుంచి కాబట్టి ఈ విధానాలు ప్రభు మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరినొకరు మనం పురిగొలపాల అంటే ఒక ఉద్యమం నింపాలన్నట్టు కాబట్టి ఈ ఈ ఎందుకు మన ఇంతగా వాక్యంలో మనం ఇంతగా మనం ప్రాధాన్యత ఇస్తున్న దేవుని వాక్యం ఉన్నప్పుడు మనకి ఇంకా దేవుడు మన ఇంకా బలపరుస్తున్నట్టు అంటే మన ఎక్కడ విశ్వాసం వస్తా ఉంది అవును నేను కూడా ఈ రీతిగా జీవించాలా ప్రభా అని నేను స్వార్థ ప్రకటించాలా ప్రాభా అని ఆ ఉద్యమం మన వస్తన్నట్టు ఆ ఆ ఉద్యమం వచ్చింది ఆ వాళ్ళ ఆ టైంలో వాళ్ళ కాలంలో ఆత్మ బంధుకు కింద దిగొచ్చినప్పుడు గొప్ప ఉద్యమం వచ్చింది అంటే వాళ్ళు రెడీ అయిపోయినారు ఇంకా స్టన్ ఫస్ట్ వెళ్ళిపోతాడు ఆయన కృపతోనూ బలం ఆయన మీద ఆ పశురాత్మ ఎంత గంభీరంగా ఉంటది అంటే అంత గొప్పగా ఉంటది ఆత్మ ఆయన ఆయన ఆయన చెప్తుంటే ఆ శాస్త్రులు పరిచయం కూడా ఏం మాట్లాడలేకపోయినారు అంటే దేవుని ఆత్మ అంత బలంగా వచ్చింది ఆయన మీద అంటే ఆ అది వచ్చిందా లేదా ఒకరికొకరు అది పురుగొలుకున్నారా లేదా ఒకరు నుంచి ఒకరు గొప్ప గొప్ప సేవ చేసిండవార్త ప్రకటించిన ఎందుకు వాళ్ళు ఇంటింటి కూర్చున్నారు రొట్టె ఇచ్చిందో ప్రార్థన చేసిండ్రో వాక్యములు బలపరిచారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు ఇల్లు కంపించింది ఒకరు విధానంలో ఒకరు షేర్ చేస్తున్నారు దేవుడు ఎన్నో విషయాలు చూపించిన వాళ్ళు కాబట్టి ఈ చివరి కాలంలో మనం కూడా మన అలాంటి ఉద్యోగి నుంచి మనం ఆయన సువార్త ప్రకటించాలా అనే విషయము ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎందుకంటే ఒక వాక్యం నేను చూస్తే నేను ముగిస్తాను ఫస్ట్ తిమోతి రాసిన పత్రికలో నేను చేస్తే నేను వాక్యం ముగిస్తాను చాలా టైం అవుతుంది రెండో తిమోతి రెండో తిమోతి రెండో తిమోతి ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో చూడండి ఏడవ వచ్చినంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను కాబట్టి ఆయన ఏమి ఇచ్చాడు అంట శక్తిని ఇచ్చిండు ప్రేమ ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించొద్దా విషయం చెప్తుండ అక్కడ ఆత్మనే మనకి ఇచ్చాను కాని పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదంట అంటే పిరికితనం ఆత్మ అంటే పర్శుధాత్మ పొందుకున్న వాళ్ళు పిరికితనంగా ఉండరు అనే విషయం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు విజృంభించి దేవుని స్వా దేవుని ఆత్మ ఎప్పుడైతే వాళ్ళ దిగిందో పీరితు ధైర్యంగా చెప్పిన వాక్యం స్వార్థ దేవేలు ప్రవచన అంటే అలాంటి అలాంటి అభిషేకం వాళ్ళ మీద ఉంది కాబట్టి మనకు భయపడడానికి వీలేదనే విషయం చెప్తుంది కాబట్టి నీవు మన ప్రభు అయిన యేసు విషయమైన సాక్ష్యము కూర్చి చూడండి మన ప్రభు విషయమైన సాక్ష్యమును కూర్చి ఆయనను ఆయన ఖైదీ నేను నన్ను దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమ అనుభవములో పాలువాడవి చూడండి ఇది మన మన విధానం మన సేవా జీవిత విధానం మన పిలుపు చూడండి ఏముంది అక్కడ యేసు ప్రభు వచ్చిన సాక్ష్య విషయంలో కాబట్టిగ్గుపడక దేవుని శక్తిని బట్టి శువార్థ విష శివార్థ నిమిత్తమైన అంటే శువార్త నిమిత్తం మన శ్రమలో పాల్గొనాలి కాబట్టి లోకంలో ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తున్నాం కదా రకరకాల శ్రమలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఆయన కొరకు శ్రమ ఆయన వాక్యం పట్ల ఆయన వాక్యం అనేకులు తీసుకొని పోవాలని ప్రయాస పడేవాళ్ళు ఆయన వాక్యాన్ని ఈ రోజు నేను ఆయన వాక్యం ఎంతో మంది వింటూ ఉంటారు వాక్యం కదా కాబట్టి దానికోసం ప్రయాసపడేవాళ్ళు అయ్యో నేను ఎట్లయినసరి అది చేయాలని ప్రయాస పడేవాళ్ళు అన్నట్టు సో అలాంటి ప్రయాసం మనకు ఉండాలంట ఒకరికొకరికి అలాంటి ప్రయాసం మనకు పురిగొలపాలంట ఒకరు చేస్తేనే అలసిపోతారు కదా కాబట్టి అందరూ మనం పాలు పంచుకోవాలా మోస చెప్తారు విధానం నేర్పిస్తారు కదా వాళ్ళ మామొచ్చి అందరూ వచ్చి ఆ దగ్గర కట్టగట్టుకుని ఇచ్చినప్పుడు నువ్వు ఇంతమందికి ఎట్లా న్యాయం చేస్తావు నీకు ఎంత టైం పడుతుంది నువ్వు అలసిపోతావు కాబట్టి వంద మందికి పది పది మందికి ఒకరిని ఇలాగా అట్ట కాబట్టి ఈ భారము అందరూ అందరూ పంచుకోవాలా అనే విషయం అక్కడ చెప్తున్నానట్టు హలో వియా చూడండి ఏముంది అక్కడ ఇంకా సువార్తమైన శ్రమనుభలో పాల్గడైండము మన క్రియలు బట్టి కాక చూడండి మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అంటే ఆయన సంకల్పం అంటే ఆయన ప్రణాళిక చిత్తం అనాది కాలమునే క్రీస్తు నందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుదరచినది ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో మనల్ని ఆయన మనల్ని పిలిచను చూడండి పిలిచాను ఆ ఏస్తు ఆ క్రీస్తు ఏస్తు మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షవార్థ వలన వెలుగులోకి తెచ్చాను ఇది ముఖ్యమైన పాయింట్ అని చూడండి ఏముంది అక్కడ ఏముంది అక్కడ ఇది చూడండి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను చూడండి ఆయన మనల్ని రక్షించుకొని మంచి పరిశుద్ధమైన పిలుపు అంటే పరిశుద్ధమైన పిలుపు అన్నప్పుడు మన ఎప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడా ఉన్నప్పుడే నువ్వు ఆ పిలుపులో ఉంటావు అది పరిశుద్ధమైన పిలుపుతో కూడింది అన్నట్టు పరిశుద్ధతో నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆయన పిలుపులో నువ్వు ఉన్నట్టు పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను కాబట్టి ఆయన పిలిస్తే ఆ ఏస్తు ఆ యేసు ఆ క్రీస్తు ఏస్తు మరణము నిరంధకం చేసి అంటే మరణం అది కొట్టివేసిండు మన మేరకు వచ్చే మరణాన్ని శాపాన్ని కొట్టివేసిండి చేసి జీవములు అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను ఇది విషయం చూడండి సువార్త విషయంలో మన ఈ యొక్క మర్మము ఈ మర్మం ఉంది కదా చాలా మంది తెలియదు అది సువార్త బైబుల్ వారు రాసింది ఏ రీతిగా మనసు పాప నుంచి విడుదల పొందాలనేది కేవలం బైబుల్లోనే ఉంది కాబట్టి ఈ సువార్తలో ఉంది కాబట్టి ఇది నువ్వు వెలుగులోకి తీసుకురావాలా అది ఇది నీ ద్వారా అది బయటకు రావాలా ఈ మర్మలో చూస్తే కొన్ని పత్రికలో చూస్తే నాలుగో పత్రికలో అది నీ ద్వారా బయటకు వచ్చినప్పుడు అనేకుడు మెప్పుగలుగుతుందంట చూడండి అంత అది మన పిలుపు కాబట్టి ఆ పిలుపు కొరకు మనం నిలబడాలా ఆ పిలుపు కొరకు మనం జీవించాలా మన తీర్మానించుకొని ప్రభు కొరకు మనం జీవించాలా అనే విషయం చెప్తా జీవించినప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు చూడండి అట్లా ఆ సువార్త విషయంలో నేను ప్రకటించే వాడిని గాను అపోస్తులు చూడండి కాబట్టి వాక్యాన్ని ముగించేస్తాను నేను ఇంతవరకు చూడండి కాబట్టి మనం ఆ సువార్త విషయమైన మనం ఏం చేయాలంట వెలుగులోకి తీసుకొని రావాలా అంటే ఆ పాపముల నుంచి మనుషులంతా విడుదల పొందాలంటే కేవలం దేవునికి అప్పుడే ఆయన పిలుపులో మనం ఉంటాం కాబట్టి మన ఉప్పు కొన్ని నిశ్చలంగా మనం పట్టుకోవాలా ప్రభు కొరకు రోషం కలిగి ఆయన కొరకు జీవించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికి అనుగ్రహించాలా దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించిన కాక చిన్న ప్రెజరాడ్ అన్న సరే పరిశుద్ధుడా సర్వోన్నీ ఈసందీవం గల తండ్రి గొప్పదేవాళ్ళు మీ వెలుగులో మమ్మల్ని నింపి నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు పోడు ఆయన పడిపోకుండా ఉండేటకు జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను ఆయన వాక్యములతో మాతో మాట్లాడినారు ప్రభా మంతో మాతో మాట్లాడినారు ప్రభా సేవా భారము కలిగి తండ్రి ప్రభు నాయన ఈశ్వరాజవి లోకాశలను శరీరాశలను నేత్రాశలను విడిచిపెట్టినకు మనం సహాయం చేయమని వేడుకొని తండ్రి నాయన స్వల్పకాల సుఖ అనుసరించక తండ్రి వాక్యానుసారమైన జీవితమును అనుసరించు తండ్రి అనేకులు ఎదుట శ్రమను పొందుకున్నటకు నాయన సహనమును శక్తిని అటు మనస్సును మాకు అనుగ్రహించండి ప్రవ్వా నాయన ఈశ్వరాధుగా మిమ్మల్ని పోలి నడుచుకునే వారంగాను తండ్రి నాయన లోకానికి సువార్తను ప్రకటించే వారంగా ఇందుటకు సహాయం చేయండి కృష్ణ కలిగి తండ్రి మాటలు ప్రార్థన వరకే కాక మా చేతులలోని తండ్రి వాక్యాన్ని ప్రకటించాలి అనేకులను రక్షణలోకి నడిపించాలనే తండ్రి ఆ యొక్క బాధ్యతను మాకు గుర్తు చేసినందుకు మీకు వందనలు ప్రవ్వా స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు జీవము గల తండ్రి గొప్పదిగా ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు బిడ్డలు కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానన్నారు ప్రభా మా మధ్యలో మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రోభా జీవము తండ్రి నాయన ఈసలము తండ్రి ప్రభా అట్టి మాకు మీ అపహారమైన కృపను ఇచ్చి ఉన్నారు ప్రోభాయన ఎంతో ఈ దినాన్ని చూడలేక కాల గర్భమున కలుసుకుంటున్నారు మాకైతే ఈ దినమును ఒక ఆశ్చర్యమైన వెలుగుతో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినమంతీ ఇక మీద నుండి అంత వరకు మిమ్మల్ని మహిమపరచు సంతోషపరచు మీ నామాన్ని హెచ్చిస్తూ మీ చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించే వారంగా మేము గుటకు సహాయం చేయండి తండ్రి అనేకులు హత సాక్షులు అవుతూ వస్తుంటున్నారు ప్రభా బ్రతుకు దక్కరేస్తే లాభం అని వారు మాకు మాదిరిక రకంగా ఉండిపోయి వారి ద్వారా అనేక అక్మరు రక్షించబడుతున్నందుకు మీకు వందనాలు మేము కూడా ఆ విధమైన ఆలోచనలు కలిగి తండ్రి సర్వైన అడుగులు వేసేవారంగా ఉంటాకు సాయం చేయబడి అప్పుడు ట్రాప్ లో పడిపోకుండా కేవలం తండ్రి మీ యొక్క వాక్యానుసరమైన ని చిత్తాంత్ మా జీవితాన్ని ముగించే వారంగా సహాయం చేయండి బలపరచండి టీమ్ లో ఉన్న ప్రతి సభ్యులు ఇదే ఆతరతో కలిగి సువార్తను ప్రకటించే ఉండాలి ప్రభా తండ్రి అనేకమైన సహకారాలు ఉపకారాలు నాయన ప్రభువుని ప్రేమించే విధానము అన్నిటిలోనూ ఘనముగా నిలబడుటకు సహాయం చేయండి ప్రభా బలపరచండి నాయన ఏసయ్య తండ్రి మాకంటే ఆయన అనేకులు గనులుగా ఎంచుకున్నటకు అటు మనస్సును మాకు దయచేయండి బలపరిచి దీవించండి తండ్రి ఆయన ఏసయ కోవిడ్ బాధితులు ఆ యొక్క వరద బాధితులు రైతులు తండ్రి వీరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం వలస కూలీలు నాయన వీరికి చేయటం దయచేసి రెండంతల ఫలా దయచేసి వారిని కూడా రక్షించామని రక్షణలోకి నడిపించి మనం వేడుకొని బిడ్డల్ని సంఘాలను మీ చేతులకు అపజెప్పున్నాం తండ్రి సంఘములో ఉన్న అపవిత్రాత్మను తొలగించండి యోగన బిడ్డలకు తండ్రి నాయన వారికి గుర్తు చేయండి ప్రభు అవ దేవుడు నాయన వేషధారణ తండ్రి ప్రభు పైభక్తి అట్టి జీవితాలను వారు విడిచిపెట్టుకునేట సాయం చేయండి పెద్దలతో మాట్లాడండి నాయన ఏ సజా గొప్ప బతుకులను లేవనెట్టండి ప్రభా భయపడక శువార్తను ప్రకటించే వరంగా ఉండాలి ప్రభాయ తండ్రి బేదరక శువార్త ప్రకటించుడి అక్కడ వారికి శ్రమ మీకు రక్షణ అన్నారు ప్రభా నాయన మీకు వంద స్తోత్రాలు ప్రభా జీవల తండ్రి అవకాశాన్ని బట్టి వంద ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలని నాయన విన్న వారందరు రక్షింపబడినట్లు సహాయం చేయండి తండ్రి తో బాధపడుతున్న జాస్వాణ్ మీ చేతులు అప్పజెప్పు సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబానికి సమాధానం దయచేయండి తండ్రి ఆంటీని సాంబానగర్ అలమ్మని ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి విప్రేమన్న ఈజ్ అన్న ఇద్దరిని కుటుంబాల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ఓదార్చండి సహాయం చేయండి ప్రభా తోడుగా నీరుగా ఉండండి ప్రభా నాయన అంత్య దినాలలో సమీపించి ఉండగా తండ్రి ఈ సమయమందు సువార్త ప్రకటించే వారిని గాను సువార్త విషయమై శ్రమ పడే వారిని గాను మేము ఉండేట సాయం చేయండి ఆయన మాకు దారులను తెరవమని వేడుకొని మాలో ఉన్నటువంటి అలక్ష్యము నిర్లక్ష్యము బద్ధకము నాయన వీటన్నిటిలో నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి నీకులు ఏట మాదిరికరకంగా జీవించి అంత వరకు నిలబడే వారిగా ఉండేట చేయండి బలపరచండి ప్రభా ఆయన మరొకసారి అల్పడనం చేసుకునేందుకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభుకుమారుడు అయినటువంటిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవ సర్వశక్తి సంపూర్ణ మాహోతుడ దేవ మహిమ కృపామైన స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాలైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకుని మమ్మల్ని సజీలకి నిలబెట్టుకున్నారనైనా దీవారాత్రులు మమ్మల్ని కాచి కాపు దేవ పరిశుద్ధి నీకే స్థితి స్తోత్రమే గొప్ప దేవ అతనైనా దేవ మీ వాకిందర ప్రభావ మమ్మల్ని హెచ్చరించినైనా దాని నీకు అన్నా ప్రభా అయినా మేము ఒప్పుకున్న నిరీక్షణ మేము గట్టిగా ప్రభావం పట్టుకుని మీ కొడుకు ఓ ప్రభా సువార్త ప్రభావే ఓ ప్రభా ఆయన ఇష్ట ప్రభావ అనేకులు ప్రకటించాల ప్రభా అనేకులు ప్రభావ వెలుగులకు రావాల ప్రభా చీకట్లో ఆ జనులు గొప్ప వెలుగులోకి రావాలి ఈస్తు ప్రభా నైనా ఈ ప్రభనాథాన్ని నీకేవల ప్రేమ కలిగి ఉండాలి పిరికి ఆత్మ మీరు ఓ ప్రభవ తన దాస్యత్ ఆత్మనివ్వలేదు ప్రభా ఆయన దాస్తి నుండి మమ్మల్ని దత్తపుత్రులు స్వీకరించి మీకు సొంత కుమ్మాలుగా తయారు చేస్తున్నారు మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించిన నీకు అన్నాడు ప్రభా మేము అనేకులు ప్రభావం ధైర్యంగా ప్రకటించాల ప్రభా ఓ ప్రభా ఆయన మీరు వెలిగింపుబడిన మీటిగా పూర్వ మందు పూర్వకాల మందు అనేక భక్తులు పరమించిన స్తమలు మీ జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రభా ఆయన ఇస్తు ప్రభా పాత నిబంధన కాలంలో భక్తులు గాని ప్రభా కృత నిబంధన అపస్తులు గాని ప్రభా వాళ్ళకి ఎంతగానో ప్రభావ కొరకు ప్రభావం ఎంతగానో వాళ్ళ త్యాగం చేస్తున్నారు ఓ ప్రభా తి వాళ్ళ జీవితాలకు ప్రభావ తీర్మానించుకుని ప్రభావం ప్రకటించిన అనేకులు ప్రభావ అనేకులు ప్రభావ పురిగొలిపినారు ప్రభా అనేకులు ప్రభావం చెంతకు నడిపించిన వాళ్ళ గొప్ప ఉద్యోగం నింపినారు ప్రభా ఈ చివరి కాలంలో ప్రభా మేము కూడా ప్రతి సంఘంలో గొప్ప ఉద్యోగం నింపాలా ప్రభా ఆయన అనేకులు పురిగొలపాల ప్రభా అన్ని చెంతకు మీద నడిపించాలా గొప్ప గొప్ప సేవకులు లేవాలా మా సువార్తలో ప్రభా ఓ ప్రభావ సేవలు ఓ ప్రభావం బిడ్డలుగా మీ అద్భుతాల ఆచారాలు మీరు జరిగించండి ప్రభావ మీ రాకుడు బహు సమీప ఉంది ప్రభావ అది ఆ దినుమ మరి బహు సమీప ఉంది అది చాలా దగ్గరగా ఉండే కాబట్టి మేము అన్ని ప్రభావిత విషయాలు నేర్చుకునే ప్రభా అనేకులు ప్రభావిత శక్తిని ప్రకటించాల ప్రభా అనేకులు శిష్యులుగా చేయాల ప్రభా అయినా ఇసు ప్రవణత మీ వినిపోవడం కాదు ప్రభావి క్రియరూపంగా అది కొనసాగించుకోవాలి ప్రభు ఇక్కడ అవకాశం ప్రకటించాల ప్రభావ అయినా మీరే సహాయపడండి మీ ఆత్మ నడిపి తలంపులు ఆలోచన సమస్యలు కొట్టివేండి ప్రభా మీ యొక్క తలంపులు మీ దైవికమైన జ్ఞానం చెప్తాను ఆత్మీయ జీతంలో మేము అంచెలంచెలుగా మీ వాక్యంలో ఎదగాల ప్రభావ ప్రకృతి సంబంధమైన మనసు మాలోంటి తొలగించండి ఆత్మ సంబంధమైన మనుషులుగా ఆత్మస్వరూపులుగా మేము తయారు కావాలి ప్రభావ అప్పుడే మేము అన్నింటినీవేచించగలం ఈ ప్రవచనం మేము అర్థం చేసుకోగలం ప్రభా లేకుంటే ప్రకృతి సంబంధం ప్రవచన మాకు అర్థం కావు ప్రోభా కనుకరించే ఆదిష్టమైన ఆత్మస్వరూపులుగా మేము తయారు చేయండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుకరించలే ఈ దినవంత ప్రభావిరే మాకు సహాయకులు నడిపించిన గొప్పదేవ ఇంకా ఎంతో మంది ప్రభావాలే రాలేదుకున్నారు ప్రభావ ప్రతి బిడ్డల ప్రభావిరు ఆశీర్దించారు కుటుంబాలను మీరు దీవించండి ప్రభావ గొప్ప మేర కలిసిన జీవితం జరిగించారు పని మాత్రం ఉద్యోగ స్థలంలో ప్రతి దాంట్లో విజయవాండి గొప్ప నూతన కురుకులను గరించమేనా ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చండి స్వస్థపచ్చని ప్రభావం ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేని ప్రభావతి అనారోగ్యాన్ని కొట్టివే ప్రభావమైన స్వస్థతులను ప్రకటిస్తాను యేసు క్రీస్తు పరిశుద్ధ నామం హావీయ మీరే స్వస్థపచ్చిమనందని ప్రభావ మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిష్టం లే నా ఇస్త నా తండ్రికే వంద ప్రభా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం ప్రాధ్యమైన నా తన యొక్క వైరస్ బాధితులు ప్రతి బిడని తాకని ప్రభావి స్వస్థపచ్చని ప్రార్థిష్టమైన మంచి ఆరోగ్యం దేండి ఓ ప్రభా తనారోగ్యం ఒక వైరస్ మీరు గర్దించండి ప్రభా ఆయన ఇసుక మీరు బిడుదల స్వస్థపచ్చని ప్రభా కుటుంబాలను మీరు ఆదరించండి బలపచ్చమని ప్రార్థిష్టమైన కుటుంబాలకు రక్షణ మార్గం దభ అయినా మీరు అక్కడ తొలిగింది ప్రోభా ప్రతి కుటుంబ రక్షణ పొందాల బుద్ధి వాళ్ళు మోగ వాళ్ళని అంగహిలుకున్నారు ఈ లోకంలో ఎంతో మంది దొంగ లభించాల మంత్రగాలు నిద్రార్థికులున్నారు ప్రభావ ప్రాణుకులున్నారు ప్రభావింతో మంది ఉన్నారు ప్రభావ ఈ లోకమైన బానిసత్వంలో దుష్టి బంధకాల చెడు చెడు ఆలోచనలో ఉన్నారు ప్రభావ ఎంతో మంది బిడలు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ పట్ల మీకు కనికరించి చూపించండి మేము ప్రార్థన చేస్తాం ఆయన గొప్పదేవ బిడల్ని క్షమించండి మీకు కృపజూపించి వాళ్ళందరూ కూడా రక్షణ మార్లకు రావాలి వాళ్ళకి సువార్త ప్రకటించబడాల ప్రభావ ఆయన అనేక మారుమూల గ్రామాల్లో సువార్త ప్రకటించబడాల ప్రభ ఆయన ఈ సయానికి స్తోత్రమైన తీర్మానించుకుంటున్నాం ప్రభావ మీరేమో సహాయపడండి మా తిరుగు మీరు ఆస్వాదించండి బలపర్చమని ప్రధిస్తామైనా మీరేమో సహాయపడమని ప్రాంతం రక్షణ మార్గం అనేకులు చూపించాలా ప్రభావ అతి పరిశుద్ధ స్థలంలో మమ్మల్ని నడిపించిన మాకు ఆ యోగ్యత లేకుండా ప్రభు అప్పుడు మీరు మాకు అయోగ్యత మాకు అనుకరించినారు ప్రభావ మీకు మరణం ద్వారా ప్రభావ దాన్ని బట్టి నీకు అన్న మార్గాన్ని మీరు మాకు అనుగరించినారు ఈ మార్గం సువార్త వలన అనేకులకు వెలుగులో తెచ్చిన వాక్యం చెప్తున్నారు ప్రభావ ఆయన మీరే ప్రభావలోకి తీసుకొచ్చారు అనేకులు ప్రభావ మార్గం ఉన్న మర్మాన్ని ప్రభావ మీరు బయట తీసుకొచ్చినారు సువార్థ రూపంగా కాబట్టి బైబుల్ ఉన్న ప్రతి మర్మాలని ప్రభావ సువార్థ రూపంగా మేము అనేక ప్రకటించాలా వాళ్ళంతా విడుదల పొందాలా రక్షణ మార్గంలోకి రావాలా వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా ప్రభావ మీకు ఫలపరితమైన జీవితం జీవించాలా గొప్ప గొప్ప సేవకులు వాళ్ళు తయారు కావాలా మీ నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ అలాగే అద్భుత కాలంలో మా సేవా చిత్రం అందరి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తాం ఎందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబాలకు మీరు ఆశీర్వదించండి ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించిన ఆగిపోయిన మేలు నడిపించండి అనారోగ్య కొట్టి వీళ్ళతో కుటుంబాలు ఎవరైతే రక్షణ పొందుకునే ఎంతమంది ఉన్నారో వాళ్ళు రక్షణ మార్గంలో నడిపించడా పతి బిడ్డ సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంలో నడిపించండి బలపక్షమని ప్రాదిష్టమైన ఓ ప్రభావ నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన వల్ల ఉండాలా మీ వాక్యం నానవడాల ప్రభావ దివారాతు ధర్మశాస్త్రం దానించాల ప్రభావ ఆయన మీ ధర్మశాస్త్రం ఏది తక్కువకుండా మేము ఓ ప్రభా సంపూర్ణమైన జాగ్రత్తతో బోధించాలా ప్రేమతో ప్రకటించాల ప్రభావ అనేకులకు అలాంటి సేవా జీవితంలో అందరు నడిపించుకోవడం ప్రార్థ్యం అయినా మీరు ఆకుడు తొరిగింది ప్రభావ మీ సిద్ధపడా అనేకుని సిద్ధపరచాలి ప్రభావ గ్రూప్ లో జాస్ తాకి స్వస్థపరచాలి తయన ఇస్తా నడిచి తాకి స్వస్థపచ్చు ప్రార్థిష్టం ఎవరు మద్దతు చనిపోతుంది ప్రభావ తయన ఇస్తామ కుటుంబానికి ఓదార్పు దాని ఆ కుటుంబానికి సమాధానం తెచ్చింది ఆదరణ ఇచ్చేయండి ప్రభావ కుటుంబానికి సత్యంలో నడిపించాలి మీరు ఆకుడిని సిద్ధపరచుకోమని ప్రార్థిష్టం నా దేవారీత మన కుటుంబం జ్ఞాపం చేసుకోండి మీ ఆదరణ సమాధానం ఇచ్చేయండి గ్రూప్ లో ఎంతో మంది అనారోగ్యంతో శంకర్ బదర్ ఇంకా ప్రభావ ఎంతో మంది ఉన్న ప్రభావ వాళ్ళ పేర్లు గ్యాప్స్థలు ఎవరైనా ప్రతి బిడ్డని పేరు పేరు జీవించి ఆశ్రయించండి స్వస్థతలు అనుగ్రహించండి రక్షణ మార్గండి ముఖ్యంగా ప్రభావ మీకు జీవించే బిడ్డలుగా తయారు చేయాలని ప్రారం దిన ప్రా మీకు నూతనమైన ప్రభుత్వ మాకు అందరికి అనుగ్రహించండి మేము పో మార్గం అంతట్లు ప్రభావ మీరు సరళన చేయండి మీకు ఆ దూతలు కాబట్టి పర్షదాత్మయం నడిపించి ప్రతి చోటు మీ కొడుకు అందరికీ సాక్షిని పెట్టుకొని ఈ వాక్యం హృదయం భద్రపరచుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోలేక సాయపడండి మీ వాక్యం అనుసరించి నడుచుకోవాలి సంపూర్ణకి మీరు సాగిపోవాలి ప్రభావ మీరు నడిపించి పరిశుద్ధు తండ్రి మీకు గొప్పదేవ మీకే వదనాలు వేసాయ్యా ఈ యొక్క ఉదయకాల నుంచి తిరుమల మీరు మా తను మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ మీ యొక్క తిరుమల సత్యాన్ని మాకు బయలుపరచినందుకు మీకు ఎంతో వందనాలు వేసాయ్యా సంపూర్ణత నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా ఇంజే నిగ్రహాలు మేము కలిగి మేము జీవించాలనే సహపడండి అవును ఈ యొక్క కాలంలో తన మళ్ళీ గా కాకుండా ప్రభావతో మీకు జీవించాల ప్రభావ అన్ని విషయంలో తాళుతో అన్ని విషయంలో ఓర్పు కలిగి తనమలి పరుషుతలో జీవించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా తన ఈ శ్రమల కాలం ఏమి ఉంటుండగా పర్వ ఎవరికూ తిరిగిన సమయంలో ఈ యొక్క తనమలి ఉగ్రత తన్మలి మనుషుల మీద కుమరించబడినట్లు మేము చేస్తున్నాం ప్రభావ భూమి మీదకి కుమరించబడింది ప్రపంచం అంతటా ప్రభు బానిసలే బలి అయిపోయినారు ప్రభావ ఎంతో మంది కానీ మీరు మటుకు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ఎందుకంటే ప్రభా మీరు దూతలకు ఆగ్ఞాపించినారు ప్రభా మా మీద కాగా ఉగ్రత రాని ముద్రించుకున్నారు అటువంటి ముద్రలు మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈస మీకు ఎంతో కృతజ్ఞ తలుస్తాను ఈ వైరస్ బారిన పడి అనేక మంది ఎన్నో కుటుంబాలతో మళ్ళీ చిన్న భిన్నం తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాం మీ ప్రేమ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవునైనా ప్రతి ఆత్మ మీదే అని హెచ్కేల్ గ్రంథంలో మేము చూస్తున్నాం ప్రభావ ప్రతి ఆత్మని మీరే సృష్టించినారు ప్రభా కానీ అవి గుర్తించలేదు నేను మిమ్మల్ని అయినా కానీ ప్రభావ మీ యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారిని క్షమించమని వారి కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తను మళ్ళీ ఆదరించండి స్వస్థత దయచేసి వారికి ఒక అవకాశం అనుగ్రహించండి మీ తిరిగి మిమ్మల్ని స్వీకరించి జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యూనివర్సిటీ సిస్టమ్స్ మళ్ళీ స్టూడెంట్స్ పరీక్షల గురించి ఎంతగానో బాగా పడుతున్నారు బాగా పడుతున్నారు ప్రభావా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రభావ సరిగ్గా కరెక్షన్ స్టేషన్స్ ఎట్లా ఉంటున్నారు తండ్రి వాళ్ళు జాగ్రత్తగా కరెక్షన్ చేయాలి పిల్లల భవిష్యత్తు గురించి తర్వాత ఆడుకోకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అటువంటి తర్వాత యోగ్యతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లల భవిష్యత్తుని ఆశరించండి వారి భవిష్యత్తు వారి ఉద్యోగాలను ఆశ్రయించండి ఉన్నత స్థితికి ఏమనైతే అండి ప్రభు ప్రతి ఒక్కరిని మీషన్లు పెట్టుకోండి ఈ దినమంతా మీ యొక్క సాం నడిపించి ప్రతి పనిలో సమయానికి చేర్చమని రేపటి దిన మరోసారి మిమ్మల్ని స్థితించి ఆరాధన నడిపించమని యేసు క్రీస్ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆమెన్